If anybody wants to sing sing. sing. song, you can sing, Otherwise, I will Na prana నా ప్రాచ అర్పి నా హృదయార్పణ ఇరిగి నలిదయా పూర్వకారదనా ృదయూర అద్భుత కరుడా ప్రభువా అద్భుత కరుడా ఆచర్యత మా ప్రభువా బలవంతు బు పియ మనోహరుద మహిమా రజిన్ నన్న పియూడీ సూర అర్పించు నార్పణ గర్భమునా కరుణింపరతు నా మరచిగా వెన్నరు మరువావు ఎడబాయవు విడువూ ఎడబాయూ కరుణారజ నీయుదయూర అర్పిన్ నా హృదయర్పణ నెరేరణీనా పడేదనో ప్రహితు నీ ఉదయూర రాధనా సత్యముగే కొ కొంచెం సో కొంచెం ప్రార్థన చేసుకొని మనం ఆలోచించేద్దాం మహాగణుడు మహా ఉన్న పదును సత్య స్వరూపి నిత్య నివాస పరులోకి పెట్టండి నిత్యానికి మాతో కూడా నాతో మాత్రం మాట్లాడే ఆదరించి బలపరిచి సిద్ధపరచని మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మాట్లాడవు మృతా కలంక మరి తేదీ లేకుండా సిద్ధపడినటువంటి వధువు సంఘముగా మీ కొరకు చూడడానికి ఎట్టబడటానికి సహాయం ఇచ్చేయమని మమ్మల్ని అందరూ పాదాలు మరి తగ్గించుకుంటూ మాత్రమే నామం మాత్రం ఆకాశం వరకు హెచ్చిస్తూ సున్నామని ప్రార్థించరు తండ్రి అమేండి ఆమె సో ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం టాపిక్ యజమానుని అభిలాష యజమానుని అభిలాషుల్ అందుబాటులో ఉన్నటువంటి వాడు చదువుతూ దగ్గర దగ్గర కొంచెం సమయం మాత్రం చాలా సమయం అయిపోయాయి కాబట్టి సమయ గ్రంథము రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఎక్కువ వాక్యాలు చదవకుండా విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అర్పించండి ఆ యొక్క భాగములో దాహం కలిగి ఉన్నాడు ఆయన ఒక కోరిక ఏంటంటే బెట్టలహేము ఊరి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ఒక బావిలో దగ్గరకు వెళ్ళి ఆ బావిలో నీళ్ళు తీసుకుని వస్తే దాన్ని తాగాలి అని కోరుకున్నాడు ఆ కోరిక ఎప్పుడైతే కలిగిద్దో తన సాకు నుంచి వాళ్ళు చెప్తాడు ఇలాగా బెత్తలహేమ్ లో ఉన్నటువంటి నా హోమ్ ల్యాండ్ మదర్ ల్యాండ్ మా ఊరిలోన ఆ బావికి నాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి దాన్ని వాటిని ఎవరు ఏది చేయలేదు దయచేసి ఆ బావిలో ఉన్న నీళ్లు నేను తాగాలి అని అనుకుంటున్నాను నా కోసం ఎవరు వెళ్తారు వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి చెప్పినప్పుడు దానిని తిరసావహించేటువంటి కొంతమంది ఆ అనేక మంది బలాదరులు ముగ్గురు బయలుదేరి ఆయన కోరిక మేరకు ప్రాణాలను తెగించి వారు వెళ్లి ఆ నీళ్ళని తీసుకొని వస్తారు అఫ్కోర్స్ ఆ నీళ్లు ఆయన తాగలేదు వేరే విషయం కానీ ఈ సందర్భంలో నేను మాట్లాడాలనుకున్న నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయంలో ఏమిటంటే దావీదు తన యొక్క అభిలాష ఏమిటంటే తన గ్రామంలో ఉన్న బావి యొక్క వెళ్ళి నీళ్లు తీసుకుంటారే ఆ గ్రామంలో నీళ్ళైతేనే తాగుతాం లేక తాగడా అంటే ఆ గ్రామంలో ఉన్న బావిలో నీళ్లు తాగితేనే అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఆ నీళ్లు తాగితేనే దుస్థ అలాగని చెప్తే ఆ నీళ్లు రెగ్యులర్ గా తాగుతూ వచ్చాడా అంటే ఊర్ నుంచి బయటకు వచ్చే చాలా అవుతుంది ఆయా ప్రాంతాలకు పారిపోయినప్పుడు సౌలు తొమ్మితున్నప్పుడు అందుకో ఎన్నో రకాలైనటువంటి చేదైన అనుభవాలు కూడా వెళ్ళినప్పుడు అదే గ్రామంలో ఉన్న అదే బావిలో చిన్నప్పుడు తాగినటువంటి బావిలో నీళ్లు దొరకలేదు ఆయన మరి అప్పుడు ఎలా తాగాడు ఎలా సహించుకున్నాడు ఆ నీళ్లు తాగి రకరకాల ప్రశ్నలు అయితే ఆయన దప్పి కొన్నప్పుడు ఆ నీళ్లు తాగాలి అని అభిలాష ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చేస్తే అక్కడ ఆ భద్రహేము గ్రామము అజాన్ని శత్రులైన కిలి స్పీడ్ వచ్చి వాళ్ళు గట్టి కట్టి ఊరిలో నుంచి బయటకు ఎవరు బయట నుంచి ఊరిలోకి ఎవరు పోకుండా ఉండేటట్టుగా వాళ్ళు రౌండ్అప్ చేశారు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కోరిక కోరి వారిని సంపరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు రావిడ మహాశేవ తెలియదా అక్కడికి వెళ్లాలంటే ముందు దానికంటే ముందు మోహరించి ఉన్నటువంటి శత్రువులని దాడి చేసి జయించి వారిని ఓడించి లోపలికి వెళ్లి మళ్ళీ నీటి తీసుకుని రావాలి ఇదంత పెద్ద సాహసపేతమైనటువంటి విషయం అదంతా ఒక రకం చెప్పాలంటే జీవనమరణ పోరాటం అలా వెళ్లి వారితో శత్రువులతో పోరాడుతున్నప్పుడు చచ్చిపోతారో బతుకుతారో తెలియదు వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తారో రారో కూడా తెలియదు కానీ ఒక మాత్రం ఒక మాత్రం వాస్తవం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి నమ్మకం అంతకు ముందే ఈ శత్రులైన వారు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళందరితో అలాంటి దేశాలు ఎవరైతే చుట్టుపక్కల అసలు భూభాగం చుట్టుపక్కల ఉన్నారో సరిహద్దులో వారందరితో పోరాటం చెల్సినటువంటి వాడు పోరాటం చెల్సినటువంటి వాడు అలాంటి వ్యక్తి తను ఆ శత్రువుల యొక్క బలమెంటే మనోడుకున్నటువంటి బలమెంటే ఆ నీళ్లు కేవలం ఆ నీళ్లే తాగాలనే రూలేదు కానీ నేను అర్థం చేసుకున్న విషయం దావిటి యొక్క హృదయ ఆలోచన ఏమిటంటే వారి ప్రాంతము వారి ప్రజలు వారి గ్రామము శత్రువుల యొక్క అత్తాలు స్వాధువులోకి వెళ్ళిపోయింది అంటే వారు గత్తి కట్టి ఉన్నారు వారు ఉన్నారు దానిని ఏ విధము చేపలైనా పోరాడి వారిని ఓడించి జయించి వారికి విడుదల ఇవ్వాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ ఆయన కలిగి ఉన్నాడు అనే విషయం నాకు అర్థమవుతుంది తన అభిలాషకు తన ఆలోచనకు తన ఆశకు సహకరించే వారు కావాలి ఏమంటే దాహం నువ్వు వెళ్ళి దాగు అక్కడ వెళ్ళి నువ్వు వెళ్ళి తాగే దావచ్చు కదా అనవాసంగా మా ఎందుకు ఆడుకుంటా మాకు భార్య బిడ్డలు ఉన్నారు అని చెప్పే అని ఎవరు వెళ్ళి చెప్పలేదు అవసరమైతే నువ్వే వెళ్ళి నువ్వే పోరాడి నువ్వే తాజా చేసి రావచ్చు కదా మరి మేము వెళ్తాం ఎందుకు మా జీవితాతో అంటే మాత్రం దేనికి మేము పోరాడటం దేనికి ఆ నిలు తీసుకోండి మేము రావటం ఏంటి అంతా అంటే మేము మాత్రం సేఫ్ గా ఉండాలి మేము మాత్రం ఆ భార్య బిడ్డలకి మా ఇళ్లకి మేము దూరం అయిపోవాలా అనే ఆలోచన భావన అక్కడి తన చావుకులలో ఎవరికి కలగలేదు అఫ్కోర్స్ కొంతమంది కలిగిందేమో మనకు తెలియదు కానీ అందులో ప్రాముఖ్యంగా నాలుగు ఎక్కువ దగ్గర ఉన్నటువంటి చావుకులలో ముగ్గురు బలాభ్యులైనటువంటి వారు ముందుకు వచ్చి రాజా ఖచ్చితంగా మేము నీ కోరిక మేరకు నీ అభిలాష మేరకు మేము వెళతాము అని వారి ముందుకు వచ్చారు వారు నిలబడినారు నాకు అక్కడ సన్నివేశం చూసినప్పుడు దావిదు మహాశైడు ఏ విధముగా అయితే ఆయన కోరుకున్నది నీళ్ళే కేవలం దానం తీర్చుకోవడం కోసమే అయితే గనక ఆ వాళ్ళన్న ప్రాంతంలోనో ఏ వాగుల్లోనో ఏ లేకుంటే ఇంకెక్కడ పక్కన ఊరిలోకి వెళ్ళి తాత తెచ్చుకొని సమస్యలైన చోట తెచ్చుకొని హ్యాపీగా కావచ్చు నేను అర్థం చేసిన విషయం అది కేవలము నీళ్ళు తాగడం కొరకు మాత్రమే కాదు అక్కడ బంధీయులైనటువంటి తన ప్రజలను తన ఊరిని తన వాడను తన వాళ్ళను అతను విడిపించుకోదలిచి ఉన్నాడు శాసాను స్వాధములు శత్రువుల స్వాధనంలో ఉన్నటువంటి వాటిని వారికి విడుదల కలిగించాలనేటువంటి అభిలాష నాకు అర్థమైంది ద సేమ్ వే దేవుడు కూడా తన స్వాస్థ్యమైన తన బిడ్డలైన తనకు చెందిన వారు తను ఎవరి కోసమైతే రక్తం కాచాడో ప్రాణదానం చేశాడో జీవితాన్ని త్యాగం చేశాడో తెలుగులో ఆగమైపోయాడో మహాయజ్ఞం చేశాడో అలాంటి ప్రజల కొరకు ఒక విడుదల కలిగించాలి ప్రకటించాలనే ఉద్దేశం చేత వాళ్ళ కోసం నశించిపోయిన దానికోసం లేకుంటే తాతాను స్వాజంలో రాజ్యంలో కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వారి విడుదల కొరకు ఆయన ఆయన తన జీవితంలో పోరాటం కలిపాడు ఆయన పనిని ఆయన ముగించాలని చెప్పలేను కానీ తాత్కాలికంగా ఆయన ఈ లోకంలో శరీర పరంగా అయితే ఆయన ముగించి ఉన్నాడు కానీ అది ఆత్మీయంగా ఆయన పోరాటం అనేది కొనసాగుతూ ఉంది ఆయన పోరాట పదములో మనమందరం కూడా పారిభాగా ఉన్నాము అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగానికి అలాగున ఆయన హృదయ ఆలోచన ఆయన గుండె చప్పుడు ఆయన హాట్ అర్థం చేసుకున్నటువంటి ముగ్గురు బలార్ధులు ముందుకు వచ్చారు ముందుకు వచ్చి వారు చేసిన త్యాగం నిజంగా వారు ప్రవర్తించిన విధానములో వారిలో కొన్ని శ్రేష్టమైనటువంటి గుణాలు లేక లక్షణాలని నేను ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు మొట్టమొదటిగా సమయంలో రెండవ గ్రంథం ఇరవై మూడు ఎనిమిదిలో ఉంటుంది ఆ ఈ ముగ్గురు గావిధు అనుచరులు వారు ముందుకు వచ్చారు వారు ఒకటే యేసు క్రిస్తు వారు చెప్పినట్లుగా నన్ను వెంబడించేవారు తన తెలుగు నెత్తుకుని వెంబడించాలి అని చెప్పి వీళ్ళు వారి కోసము కాకుండా తన యజమాను యొక్క అభిలాషను తీర్చాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచన ఆశతో వారు ధైర్యంగా ముందుకొచ్చారు రెండవది రెండవది వాళ్ళు ముందుకొచ్చిన విధానాన్ని చూసి ఆలోచించేస్తే దావిదును తన యజమానుడైనటువంటి దావిదును ప్రేమించేవారుగా ఉన్నారు అనే విషయం యశ్వభు గారు వారు కూడా చెప్తారు పేరు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎస్ నేను ప్రేమిస్తున్నాను నా సంగతి నీకు తెలుసు అని నేను మన జీవితంలో అలాగే దేవుని యొక్క నెంబర్ దేవుని అభిలాషను మనము తీర్చేవారుగా మన జీవితంలో ఉండాలి దేవుని అభిలాషే దేవుని అభిలాషే మన అభిలాష అయి ఉండాలి దావిద్యులు చావు జీవితంలో అదే పాఠం నేను మనం మన తండ్రి మన యజమానుడు అభిలాషే మన అభిలాష మనకంటూ వేరేషన్స్ మనకంటూ వేరే కోరికలు వాషులు ఆలోచనలు ఆయన దర్శనంలో నేను ఉన్నాను ఆయన పని చేయటమే ఆయన కోరుకున్నది నెరవేర్చే నా యొక్క దాన్ని గమ్యం నా గురి అంతకు మించింది దూరం అయిపోది వచ్చేసి దాన్ని బట్టి ఆయన ప్రేమిస్తున్నాము ఎంతగా ప్రేమిస్తున్నారనే విషయము అటువంటి దేవదా యజమానుడిని ప్రేమించేవాడుగా దావిడిని ప్రేమించేవాడుగా వాళ్ళ తావకులు మనకి కనబడుతున్నారు మనం కూడా మన యజమానుల ప్రభుత్వం ప్రేమించే వారు మనము ఉండాలి అనే ఆలోచన నేను తెలియజేస్తున్నాను ప్రేమించేవాడు అట తనను ప్రేమించేటువంటి వాడు అది నేను ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పం కాదు కానీ ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి వాడు ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వాడు అని అర్థమవుతుంది ఎవరైతే ఆయన మాటలను వింటారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు వారే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనేది అర్థం చేసుకోగలుగుతాం అర్థం చేసుకోగలుగుతాం తోట పద్నాలుగు ఇరవై మూడు లో ఆ మాట రాయబడి ఉంటాయి మూడో విషయం వచ్చేసి వారు ముందుకు వచ్చిన విధానం ఏమిటంటే సంపూర్ణ విధేయతను కన్ను పరిచి వారు అడుగులు ముందుకు ఇచ్చారండి ఇంకా అందులో సందేహం ఏమి లేదు అందులో సందేహం ఏమి లేకుండా సంపూర్ణమైన విధేయత మారు మాట మాట్లాడకుండా మరొక ఆలోచన సెకండ్ ఒపీనియన్ అనేది థాట్ అనేది ఏమి లేకుండా వాళ్ళ అడుగులు ముందుకు విధానం మన జీవితంలో మనము దేవుని కొరకు దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్తూ అడుగులు ముందు చేస్తూ రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటాం ఈ రోజుల్లో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వంద ఆలోచనలు చేస్తుంటాం ఒకటే ఏది ఏమైపోయినా సరే నా యజమాని యొక్క అభిలాష అధ్యక్షమే నా అభిలాష అంటే ఆయన్ని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేది దానికి ఎంత వరకు నేను విధేత చూపించానన్నదే ప్రాముఖ్యమైన విషయం వాడు పరిపూర్మైన విధేయతను చూపించేవారు అన్నారు ఆ విధేయత మనకు ఎక్కడికి నుంచి నేర్చుకోవచ్చు మనం కనబడుతుంది అని అంటే యేసుకృష్ణ ప్రభు వారు ఎబ్రిపత్రిక ఐదు ఎనిమిదిలో ఉంది తాను కుమారుడయండి విధేయత నేర్చుకున్నాడట అండి తాను కుమారుడు అయ్యుండి విధేయత నేర్చుకున్నాడట ఇంకా పెద్దలైనటువంటి వారి జీవితాల్లో మనం చూస్తూ ఆబ్రహం వాళ్ళ జీవితంలో ఆది నుంచి ఏడు వాక్యాలు అదేవిధంగా పడకుండా ఎనిమిది వాక్యం ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏంటంటే దేవుడు చెప్పినది చెప్పినట్లు మారు మాట్లాడుతున్నారు అది కాదు ప్రభావి ఇది అయితే బాగుంటుంది కాదు ప్రభావి ఇది కాదు ప్రభా సోయర్ కు లాగా మన లోటు చెప్పినప్పుడు లోతు చెప్పిన మాట విని సోయర్కి వెళ్ళిపోతే బాగుండదేమో ఎలా ఉండేదో మరి మొత్తానికి బాగుండదేమో అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏం చేశారు దేవుడు తప్పించమని వేరే గ్రామాన్ని కొనుకుని వీళ్ళు వేరే గ్రామానికి వెంట వచ్చిన గ్రామం సోరికి వెళ్ళడానికి దేవుడు తీసుకెళ్తున్న చోటకి వెళ్ళకుండా వీళ్ళు ఇష్టమైన చోటకి కోరుకున్న స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు చాలా ఏదేమైనా ముందు ఉపద్రవం నుంచి ఉంచి తప్పించబడ్డారు తప్పించబడాలి కాబట్టి నేను సూచించడం అని చెప్పేసి అని వద్దుపెట్టి చేశాడు అంటే దేవునికి మనము సలహా ఇచ్చే వాళ్ళంగా కాకుండా దేవుడి చిత్తాన్ని ఎరిగి అర్థం చేసుకొని గుండె చప్పును అర్థం చేసుకొని అడుగులు ముందుకు వేసేవాడుగా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన విదేతను కనపరిచే వాడుగా మన జీవితంలో ఉండగలిగితే ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో దేవుడు మనల్ని నిలిపి వాడుకునే దేవుడు అన్నారు దేవుడికి మహిమ కలుగులు దాకా చాలా మంది అలా చేయదు జీవితంలో వారు బయటకు నిలబడతారు కానీ అంత సక్సెస్ఫుల్ పూకింగ్ స్థితులుగా ఉండలేదు అప్పుడు జీవితంలో ఒకటే ఎరుగకే వెళ్ళాడు అబ్రహా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అబ్రహాం యొక్క రోడ్డు మ్యాప్ ఒకటే ఏ గూగుల్ మ్యాప్ ను లేకుంటే ఏ జీపీఎస్ ను దేవుడే ఆయన రోడ్డు మ్యాప్ దేవుడే అయ్యారు మన జీవితంలో మీ జీవితంలో నా జీవితంలో ఉన్న రోడ్డు మ్యాప్ దేవుడు మాత్రమే అయి ఉంటే ఎంత సతత్వం ఎంత బంగులు ఎంత భాగ్యం ఉంది మన రోడ్డు మ్యాప్ మన రోడ్డు మ్యాప్ మనం దేవుడు గమనించే విధానం విజేత చూసి రోడ్డు మ్యాప్ దేవుడినే పెట్టుకుని మన జీవితంలో వారి వ్యాపారము ఉద్యోగము వ్యవహారము వ్యవసాయము ఏంటి అది మన బిడ్డలు చదువుల విషయం కానివ్వండి అన్ని పంపించే దేవుని స్థానాల విషయంలో మన రోడ్డు మ్యాప్ దేవుడే ఆయన్ని ఆయన్ని ముందు పెట్టుకొని చూసుకుంటూ ముందు పెడితే గనక మన జీవితంలో ఇంకా వెనకాడే అవసరం మనం అపజయాల పాలు మనం అవే అవసరంతో రాదు విజయ పరంపరతో ముందుకు సాగిపోతాం అలాంటి కృతం దేవుడు మనకి ప్రయోజనం ఇంకా నువ్వు చేస్తే ఇంక నువ్వు నాలుగో విషయం వీళ్ళ నమ్మకమైనటువంటి వారు అనే విషయం అర్థమవుతుంది వాళ్ళు నమ్మకమైనటువంటి వారు అన్నటువంటి దావిడ పని వాళ్ళ గురించి తాగి దగ్గర ఉన్న సైనికుల గురించి నేను మాట్లాడుతున్నాను బలాజులు లేకుంటే వీరులైనటువంటి వారు సూర్యులైనటువంటి వారి గురించి మాట్లాడుతూ వాళ్ళు నమ్మకమైనటువంటి వారు అంటే పని వాళ్ళకి అప్పగించిన పని విషయంలో వాళ్ళకు అప్పగించిన బాధ్యత విషయంలో అప్పగించినటువంటి ధనం విషయంలో నమ్మకమైన వారుగా మనం ఉండాలి వారు చాలా నమ్మకంగా పనిచేశారు వాళ్ళు ఎంత నమ్మకంగా పనిచేశారంటే వాళ్ళు వెళ్ళి పోరాడి దారి చూడచ్చాడంటావా ఏదో దాని దారి ఏ వాగో వంకో కనపడితే పక్కన వెళ్తున్న వేరే ఊర్లో వెళ్ళిపోయి ఏదన్నా ఏదో ఒక బావిలో నీళ్ళు తీసుకొని తీసుకొచ్చి అయ్యా నీ కోసం మేము సాహసం చేసి ఎదుగు మేము నీ కోసం నీళ్ళు తీసుకొచ్చి వీటి దగ్గర ఏమి అని నమ్మించే ప్రయత్నం చేయలేదు నాకు అక్కడ వాళ్ళ నమ్మకత్వం అర్థమైంది మరి మీకు అప్పగించిన పనులు నువ్వు ఎంత నాకు అప్పగించిన పనిలో మనకు అప్పగించిన పని మనం ఎంత నమ్మకంగా ఉన్నాము పనిచేస్తున్నాము అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించవలసిన వారమైనా మనకు అప్పగించిన దాన్ని ఎంత నమ్మకముగా చేస్తున్నాం అప్పినటువంటి వాళ్ళు మనకు అప్పగించిన పని బాధ్యత ధనం ఈ మన నమ్మకమైన వాడిగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాం మూడోది ఐడోల కలియలు రెండో వంద యజమాను సంతోష పెట్టే వారిలో ఉన్నారు యజమాని సంతోషంగా మా సంతోషం నాకు అందుకేం లేదు నా యజమానుడు సంతోషమే నా సంతోషం ఇంకా నాకంటే వేరే సంతోషమేం లేదు ఇవన్నీ నేను మాకు సినిమా చూసేది అందులో విలం దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు విలల కొరకు వాళ్ళు దెబ్బలు తింటాకైనా కత్తులతో గాయాలు చేయబడటానికైనా కాళ్ళు చేతులు పోగొట్టుకోవడానికైనా ఎవరికి చచ్చిపోవటానికైనా సరే వెన్నకాడకుండా ఆ యజమాను కొరకు అక్రమార్కుడైనటువంటి అన్యాయస్తుడైన దుర్మార్గుడైన ఆ రౌడీ దగ్గర వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు పడి పని చేస్తారు నమ్మకముగా పనిచేస్తాను ఎంత నమ్మకం అంటే ఆ యజమాను సంతోషం మా సంతోషం వాస్తవం అంటే వాళ్ళు ఎవరికి వెళ్ళి చూస్తే వారి పిల్లలు వారి వాళ్ళు ఉంటారు సరిగ్గా వాళ్ళ పిల్లలకు సరిగా తిండి తింటానికి తిండి ఉండదు వారి భార్య సరిగ్గా సుఖ సంతోషాలు ఉండవు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు పోతాడో తెలియదు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మంచిగా వెళ్తారు కానీ ఇంటికి తిరిగి వచ్చే టైంలో ఏ విధంగా తిరిగి వస్తాడో తెలియదు వచ్చిన దాకా పిల్లలకి సరైన తిండి ఉండదు చదువుకుంటానికి చదువు ఉండదు కట్టుకుంటా సరైన బాధ్యత దగ్గర సరైన ఒంటినే సరైన పట్టు ఉండదు చాలా దిక్కు పరిస్థితుల్లో ఉంటారు కానీ వాళ్ళు తన యజమాను దగ్గర మాత్రం నమ్మకంగా పనిచేస్తారు వాళ్ళు యజమాను సంతోషమే మా సంతోషం అనుకుని పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి కానీ మనం యజమానుడు అలాంటి వాడుకో అలాంటి వాడుకోరు అంత గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి యజమాని దగ్గర మనం పనిచేస్తాము మనం ఇంకెంత నమ్మకంగా పనిచేయాలి మన యజమాని సంతోషమే మన సంతోషం అనుకుని మనము ఇంకెంతగా పనిచేయవలసిన వాడి మాటలు అన్యాయమైన వాళ్ళ దగ్గర ఈ లోకంలో మనుషులే అలా చేస్తే పరమాత్మైనటువంటి దేవుని పని మనం ఇంకెంత విలువగా ఇచ్చి మనం పనిచేయాలి ఎవరి సంతోషం కోసం చాలా మంది కొంతమంది వ్యక్తుల కోసమో కుటుంబాల కోసమో వారి సంతోషం కోసమో పనిచేస్తుంటారు ఈ రోజు నేను చెప్తున్న జ్ఞాపం చేస్తున్న విషయం ఏమిటంటే మనము మన సంతోషము కంటే మనం చేసే పని మనల్ని సంతోషించి మనం చేసే పని మన కుటుంబ సభ్యులను సంతోషపరిచేదానికంటే మనకు చేసే పని మనకు సంబంధించిన వాళ్ళు లేదంటే మనకి ఎటరైనటువంటి వాళ్ళు దేవుని సంతోషపరచగినదిగా ఉండగలిగితే మనంత బంధుడు భాగ్యవంతుడు మనం చేసిన పని కన్నా గొప్పది మరొకట లేదు అనేది నా భావన మీద వచ్చేసి ఆరో గొప్ప సమర్పణ గలవారుగా వారు పనిచేస్తూ వచ్చారు గొప్ప సమర్పణ గలవారుగా పనిచేస్తూ వచ్చారు అంకిత భావంతో పనిచేసుకోండి వారి ప్రాణ ఆత్మ శరీరాలు సమస్త సమర్పించుకొని పనిచేశారు ఈ దాదాపు దగ్గర ఉన్నటువంటి వారు వెళ్ళి ఆ శత్రువులతో పోరాడి వారిని ఓడించి జయించి ఎత్రహేనలోకి వెళ్ళి ఆ నీళ్లు చేదుకొని అవి అట్లా తీసుకొని అంటే వారి ప్రాణాల కలిసి వారిని ఎక్క చేయలేదు దేవుడిని ఈ పని విషయంలో హృదయంలోనేమో చాలా ఆశ ఉంటుంది దేవుకోసం అమ్మోహి ఏదో చేతి వేయాలి తీర ప్రాక్టికల్ వచ్చినప్పటికీ ధైర్యంగా అడుగు వేయలేము సుమార్త చెప్పలేము అవమానం ఎదురవుతుందేమో దెబ్బలు కొడతారేమో కాళ్ళు చేతి నేను నాకున్న ఫెసిలిటీస్ పోగొట్టుకుంటానో నాకున్న అవకాశాలు పోగొట్టు నా కుటుంబాలు పోగొట్టుకుంటానేమో నా ఉద్యోగాలు పోగొట్టుకుంటానేమో లేకపోతే నా వ్యాపారాన్ని పోగొట్టుకుంటానేమో నేను నష్టపోవలసి వస్తుందేమో అని సమస్తం నష్టము ఎంచుకొని నష్టలో ఎంచుకొని ఒక మహానుభావుడు అపరుస్తున్నా పౌల్ మహాతయుడు కోట్ల రూపాయలు ఆ ప్రాపర్టీ నీకు నాకు ఏమంది బాగట్టుకోవడానికి మనకేముంది పలుగా పోల్చుకుంటే పోగొట్టుకోవడానికి మనకు ఏముందండి బట్ వీ హాస్ట్ మనకేముంది దేవుడి కోసం కోసం పోగొట్టుకోవడానికి నాకు అంత చదివి ఏమి అన్ని ఉన్నవాడే పోగొట్టుకోవడం వచ్చి ప్రభు కొరకు పనిచేసాడు చివరి వరకు ఆయన కొరకే చనిపోయాడు బ్రతికాడు చనిపోయాడు ఆలోచించేద్దాం ఆశలు ఆలోచనలు మాటల వరకు బాధల వరకు కాదు మనం ప్రాక్టికల్ అప్పుడే మనం సమర్పణగా అంటే అదే బయటపరచు దేవుని సన్నిధానంతో సజీవ యాగంగా మనం ఆయన సమర్పించుకొని పంచేసేవారుగా ఉన్నారన్నది నా భావన నా పైన వాళ్ళ ఏడోది చివరికి ఒక మాట రాసుపత్రిగా ఆరు వైద్యులు యథార్థమైన మనసు గలవారయ్యి ఉన్నారు అని వాళ్ళ యథార్థత కనబడుతుంది ఆయన యజమాని చెప్పిన మాట విన్నారు చిరసించారు విధేయత చూపించారు ఆయన ప్రేమించారు వారు నమ్మకంగా వెళ్లారు పోరాడారు ఏమి కాదు ఆయన సంతోషమే మనకు ముఖ్యం ఆయన పోరాడే సమర్పణతో అంకిత భావంతో లెక్క చేయకుండా వెళ్ళారు యథార్థమైనటువంటి యథార్థమైన మనసు వెళ్ళి తీసుకొని వచ్చి యజమానులు తీర్చారు నాకు నేను చెప్పచ్చేట దేవుని కొరకు ఆ యజమానుడి దేవుడు ఆయన కొరకు నశించిపోతున్న ఆత్మలను సంపాదించుకు తీసుకొని వచ్చేటువంటి శత్రువు మోకల కబడ్డ హస్తాల్లో ఉన్నటువంటి వారిని విడిపించే దానికోసం దేవుని కొరకు మనం ఈ రోజున ఆ దావి మహాశుయుడు యొక్క సావుకులు లేకుంటే బలాధ్యులు వీరు వారి వల్లే మనము నిలబడగలగాలి అనేటువంటి విషయం పౌలంటున్నాడు ఆయన చేసిన సేవ అంతటిలో చమురు క్షణాలు చెప్తారన్నమాట రెండో తిముఖ రాజపత్ర నాలుగు వారు పానార్పణముగా పోయబడుతున్నాను అయిపోయింది నా సైము నేను పోరా మంచిగా నమ్మకంగా నేను పోరాడాను మంచి పోరాటం పోరాడాను నన్ను నాకు అనిపించింది నేను ఇప్పుడు పానాత్పడంగా అంటే ఆయన తల తీసివెట్టే సమయం ఆకారం అయింది జైల్లో రమా జైల్లో ఉన్నాడు పరిస్థితులు అన్ని అయిపోయినాయి ఆయన మనసులు ముగించే అవకాశం వాళ్ళకి ఇంకా బట్టే అవకాశం లేదన్నటువంటి పరిస్థితులు వాసులుతున్నాయి ఆ టైంలో ఆయన చెప్తున్న మాట పానాత్పడంగా పోయబడుతున్నాను ఇది నచ్చవరి సమయం చివరి వరకు నేను ప్రభువు కోరుకున్నట్టుగానే బ్రతికాను నేను కోరుకున్నట్టుగా నా కుటుంబ సభ్యులు భార్య బిడ్డల బంధువులు స్నేహితులు రక్త సంబంధాలు కోరుకున్నట్టుగా నేను బ్రతకం లేదు అని పక్కన సాక్షి జీవితం విధించారు వీళ్ళు కూడా నమ్మకంగా వెళ్లి తన సాకులు తీసుకొని వచ్చి సమీర్పించారు ఆ యజమాను చేరుకున్నారు తిరిగి వాడు యజమానులు వాడు వాళ్ళు ధ్యేయం అదే యజమాను బయలుదేరారు వెళ్ళారు పోరాటం కలిసారు తీసుకొని వచ్చారు కోరుకున్న దాన్ని యజమాని సమర్పించారు మన ధ్యేయం మన ఉద్దేశాలు కూడా యజమానుల యొక్క అభిలాషను తీర్చటమే ఆయన దాహము తీర్చటమే మన ప్రధానమైనటువంటి ఉద్దేశము గోల్ గురి అయి ఉండాలి అలాంటి ఒక పనిలో మనందరూ దేవుడు అభిషేకించి బలపరిచి ప్రోత్సహించి ఆయనకు కావలసిన వనరులు అనుగ్రహించి వాడు ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో చివర వరకు ఆయన అభిలాష వరకే మనం జీవించడము కాక అతి భాగ్యము ధన్యతను కృష్ణ అభిషేకము మనందరికీ ప్రభు ప్రసాదించను దాకా ఆమె మనకు వన్నాలు చక్కని వర్తమానాన్ని ఈ మధ్య ఈరోజు మన మధ్య ఉంచినటువంటి వనలు ఆ ఏడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ వచ్చినారు దావి యొక్క సేవకుల జీవితాల్లో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన మాట మనం వింటాం ఆ నమ్మకత్వం ఆ ఆ యొక్క స్థితి ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనే ఆ నమ్మకత్వం ఈ అన్ని లక్షణాలు ప్రభు మన జీవితాల్లో కూడా ఒక ప్రతి విశ్వాస జీవితంలో కూడా ప్రభు మన ఇద్దరు ఆశిస్తున్నాడు ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఎంత మనము అటువంటి లక్షణాలు ప్రభు కొరకు కలిగి ఉన్నాం ఎటువంటి ఇటువంటి జీవితం ప్రభు కొరకు మనం ఏ రకమైనటువంటి ఫలితం ఆ యొక్క ఆ యొక్క సబార్డినేషన్ ద్వారా మనం కలిగి ఆ విదేశీ ద్వారా ఆ యొక్క నమకత్వం ద్వారా ఆ యొక్క ప్రేమించే ద్వారా ఏ రకమైనటువంటి ఫలాలను మన జీవితంలో మనం ఒకవేళ మనం ప్రేమిస్తున్నాము నమ్మకత్వంగా ఉన్నాము వింటున్నాము అవి అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి అనుకుంటే ఫలితం ఒక ఫలంగా కనిపించాలి కానీ చాలా ఏమవుతుందంటే ఫలం లేనటువంటి జీవితంగా ఉంటాము అభు లక్షణాలు కలిగి ఆయన కొరకు ఫలించే వాళ్ళు ఆయన మనం ఆయన చెప్తాన్ని తెరికించే వాళ్ళు గౌతానికి చెప్తా మనకందరికి సహాయం చేయను కాదు ఈ వర్షం మన జీవితాల్లో లోతుగా పనిచేయవాళ్ళని ఇప్పుడు మనం ప్రార్థంతో ప్రారంభించాము ఆ స్టార్టింగ్ శామ్ బ్రదర్ ప్రార్థిస్తారు ఆ తర్వాత అందరూ కూడా శామ్ తర్వాత ఎమ్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు ఆయన కూడా ప్రార్థిస్తారు తర్వాత విజయ్ ఉన్నారు విజయ్ తర్వాత ఆ గారు సార్ ప్రార్థించేసి వాళ్ళ తండ్రి నమ్ముదేవా మాకు ఇచ్చిన దానికి బట్టి నీకు వందలు తెలుస్తుంది ఏ రీతిగా ఎవరు కావాలండి వాట్సాప్ ద్వారా మాతో మాట్లాడిన విధానం పెట్టిన కొంచెం తండ్రి ఆయన విధుడు సేవకులతో తండ్రి నిన్న సేవకుల గురించిన తండ్రి గుణగుణాల గురించి మాట్లాడుతూ అయ్యా తండ్రి అనేకమైన తండ్రి గూఢమైన విషయాలు వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితం కలిగి ఉన్నారో వాళ్ళ జయజీవితం కలిగి ఉండటానికి కారణం ఏంటో అనేది ప్రభుత్వ తండ్రి మీరు మాట్లాడుతూ ఉన్నా తెలుస్తున్నాం అంత గొప్ప సైన్యము అక్కడ మోహరించింటే వెళ్ళిపోయి యుద్ధం చేసే తండ్రి ఆయన ఏ రీతిగా సక్సెస్ఫుల్ అయ్యారు తండ్రి నేను ఇంతే కాకుండా ఆ బెటర్ హీమన తండ్రి ఆ గ్రామము ఆ ఊరు వాళ్ళకి ప్రభా తండ్రి దావిడ్డు ఉన్నాడు అని తర్వాత ఆయన తండ్రి వాళ్ళని రక్షించగలడు అని ప్రభా తండ్రి ఒక అభయము తండ్రి నేను చూపించగలిగాడు తర్వాత తండ్రి ఇంతే కాకుండా తండ్రి నేను ఒక పరీక్ష వాళ్ళ జీవితంలో తండ్రి అన్ని విధాల పరీక్ష తండ్రి నేను వాళ్ళు జయం పొందే తండ్రి నామకత్వంలో తండ్రి నాకు ఉన్నతమైన స్థితి తండ్రి నేను ప్రాణం పెట్టినంత నమ్మకత్వం ప్రభా తండ్రి నన్ను తండ్రి యజమానుడు తండ్రి నన్ను రాజైన దావీడికి తండ్రి నేను ఆయన ఇష్టాన్ని ఫుల్ఫిల్ చేసిన తండ్రి నన్ను చూపించారు స్పందనాలు తండ్రి నేను ప్రభావ ఉద్దేశం ఇంత గొప్పది మా జీవితంలో మేము నిన్ను సాటిస్ఫై చేయాలని నువ్వు ప్రభావ తండ్రి నన్ను ఏ కోరిక మా పట్ల కోరుతావో ఆ కోరిక మేము తండ్రి నేను ప్రభావం మేము ఫుల్ఫిల్ చేసేవారుగా మీ సేవకులుగా మీ మీ పరిచారకులుగా తండ్రి నేను ఎలాంటి నమ్మకత్వం ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటేనే ప్రభావ నేను నువ్వు కోరింది మేము చేయగలం అనేది మాకు చూపించినందుకు నీకున్నారు అదా అనేక సార్లు తప్పసార్లు నా జీవితంలో సత్పయండి నేను ఏదో కోరియ నదగల గానీ తది నేను నేను ఏదో చేశాను అయ్యా సరే అది చేయడానికి ఇష్టపడ్డాను తది నేను ఏది కష్టమైందో చేయటానికి ప్రభావ తండ్రి నేను ప్రభావ తప్పించుకున్నాను ప్రభావ తండ్రి నేను తండ్రి చేయటంలో కూడా ప్రభా తండ్రి అనేక సార్లు తప్పిపోయాను తండ్రి నేను నీకు వందనాలు నీకే శుద్ధు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయంలో ప్రభా తండ్రి నీకే వందనాలు నీకే సుగురు చెల్లిస్తూ తండ్రి ఇంత గొప్పగా నన్ను ప్రేమించినందుకు తండ్రి నేను నా నమ్మకత్వం చూడలేదు ప్రభావిరు ఈ నమ్మకత్వం నాకు చూపించారు తండ్రి నా తండ్రి నా నమ్మకత్వం లేకపోయినా ప్రభా నువ్వు ఈ నమ్మకత్వంలో ప్రభావ తేడా లేకుండా చూపించారు అంతగా ప్రేమించినందుకు నా ప్రభు రక్షన్ని ప్రభు ఆరాధించి కొనియాడుతూ ఉదయం అయ్యా తను ఇర పోషణ తెచ్చుకుంటూ తండ్రి నేను ఎక్కడ తగ్గిపోయాను అక్కడ నేను ప్రభావితం తగ్గింది అయా తండ్రి నేను నువ్వు నా ముందు ఉంచిన పరిగణలో పరిపంతుల్లో ప్రభా తండ్రి ఎలాగ పరిగెత్తాలో తండ్రి ఆయన అయా తండ్రి నేను ఫినిషింగ్ వరకు పరిగించడానికి అయా తండ్రి ఆయన తండ్రి నేను పరుగు ముగించాను అని అడుపు అవుతుంది ప్రభాతండ్రి నా కొరపై తండ్రి ఉంచబడింది నా నా రక్షకుడు నేను ఆయన నాకు తండ్రి న్యాధిపతి ఆయన నాకు న్యాయంగా తల్లి నాకు ఇచ్చేవాడుగా నేను అన్నాడు అని చెప్పాడు తండ్రి ఉన్నాడు తండ్రి ఆ రీతిగా తండ్రి ఆయన మా పట్ల కూడా తండ్రి నువ్వు అదే అదే రాజుగా ఉన్నావు అదే న్యాయాధిపతిగా ఉన్నావు తండ్రి నేను మా పరుగు పందెంలో తండ్రి మేము ఆఖరి దాకా తండ్రి నేను తొరిగిచ్చేవాడుగా తండ్రి మధ్యలో మేము తండ్రి కోల్బడిపోయి తండ్రి మధ్యలో మేము తండ్రి విరమించుకునేవాడుగా కాకుండా తండ్రి ఆయన మరణం అంత వరకు తండ్రి దావుడి సేవకులు ప్రాణం పెట్టినట్టుగా తడిన ఇది వాళ్ళ రక్తం కాదా అని దావుడు కింద పారు పోషినట్టు అయా తండ్రి వాళ్ళ ప్రాణం కాదా అని అయ్యా తండ్రి నీ పేరట తండ్రి ప్రభా తడి తన తాగట ప్రభా తిణం పెట్టినంతగా అయా నేనా నీ వీళ్ళైన మేము తడి ఇవన్నీ లేఖనాలు మా కొరకే ఈ లేఖనాలన్నీ ప్రభా మేము దాన్ని చూసి గ్రహించినట్లుగా తండ్రి నన్ను మమ్మల్ని ఈ లెక్కలు ఉంచిన పొందాను ప్రభావ తండ్రి ఆయన గావీ జీవితం గురించే కాక కావి కొని వాళ్ళు ఆయన సైనికులతో సైనికుల జీవితం కూడా ప్రభావ తండ్రి ఒక మాదిరిగా మాకు ఉంచి వాళ్ళ ద్వారా మా కూడా మాతో మాట్లాడటానికి ప్రభావ తండ్రి ఆయన కొంచెం మా జీవితం చేసే కార్యాలను బట్టి నేను గుర్తించి కనపడుతున్నాను ప్రభావ తర్వాత మా ముందు ఉంచిన ప్రభావ అనేకమైన అవసరాలన్నీ కూడా పాత్ర తీసుకొస్తున్నాను తండ్రి నేను సహాయం చేయండి ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా తను చేస్తున్న ప్రతి పరిచయ గురించి కాల్పిస్తున్నాం ప్రభావి అనేకమైన ఈమెయిల్స్ తండ్రి సేకరించడానికి ప్రభావితం పంపించడానికి తండ్రి కూడా ప్రభావం మిస్టేక్ కాకుండా ప్రభావ అది ఎంతో తండ్రి అయినా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా ఇది మేము విత్తనాలు నిజంగా అది పంట లేదో తెలియదు ఎవరు కోసుకుంటారో తెలియదు తండ్రి ఎవరు తండ్రి అయినా తండ్రి దాన్ని ఆ ఆ సోర్స్ కి బాధితులు ఎవరు కూడా మాకు తెలియదు ప్రభావం తండ్రి ఇచ్చివారుగానే ఉన్నాము కానీ ప్రభా తండ్రి పంటకు వచ్చేవారుగా లేవు ఆ పంటకు పోయటానికైనా ఆ ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఎవరైతే ఇలాంటి వారిని ప్రభా తన ఇలాంటి వాళ్ళు సహాయానికి ఎవరు చూస్తారో మాకు తెలియదు ప్రభావ ఎవరి వైపు చూసి తండ్రి నేనా ప్రభా తండ్రి నేను నేను ఉంటారు మీ దగ్గరికి వచ్చేవారుగా ఉంటారో మాకు తెలియదు కానీ తండ్రి ఆయన లోకం అంత తండ్రి సువార్త పట్టింపబడాలా అప్పుడే మీరు వస్తారు ఈ లోకానికి లోకమంతా తండ్రి అయినా ఇలాంటి ఈమెయిల్స్ ద్వారాను ఎస్ఎంఎస్ ద్వారాను ప్రభావ కనిపించినా ప్రతి ఒక్కరికి సువార్త పట్టించబడబడాలి ప్రభావ మరి నువ్వే ఈ తలంపు తీసుకుని వచ్చేసరి వాళ్ళు రక్షణ పొందుతారో లేదో తెలియదు ఎన్ని వాళ్ళు వినబోతున్నారో తెలియదు కానీ ఒకటి దయ చూపించండి ఈ ఎస్ఎంఎస్ ఈ ఇమెయిల్ చదివి చదివిన తర్వాత వాళ్ళ జీవితంలో కార్యం జరిగినట్లుగా సహాయం చేయండి ప్రభావాళ్ళ వాళ్ళ తండ్రి సూసైడ్ చేసుకోబోతున్నారేమో ఒకవేళ వాళ్ళ తండ్రి నేను అప్పుల్లో ఉడి ఇరుక్కు ఉన్నారేమో వాళ్ళ తండ్రి నేను ఏదైనా ఘోరమైన పాపం చేసి అలా తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారేమో ప్రభావ తండ్రి ఒకే ఏదైనా అవసరం భయంకరమైన అవసరం కలిగి ఉన్నారేమో ప్రభావా మానసికమైన వ్యాధితోటి బాధపడుతున్నారేమో మానసికంగా కురిపోయి ఉన్నారేమో కుటుంబాల్లో రకరకాల కష్టాలు నష్టాలు ఎవరైనా పోయే వాళ్ళ ఇంటికి ఎవరైనా సావ్ అయిందేమో ప్రభాతం కరోనా లేకపోతే ఇంక ఏదైనా తండ్రి ఆపతిచ్చేవాళ్ళు ఏదైనా యాక్షన్ లో చనిపోయారేమో ప్రభావ ఎన్ని రకాలుగా మనుషులు ప్రభాతన్ని చదివేవారుగా ఉన్నారు ప్రభా వాళ్ళ జీవితంలో నెమ్మది పొందేవారుగా అక్క చిన్న ప్రార్థన వాళ్ళు తల్లి చదివినప్పుడు ఆ ప్రార్థన చదివినప్పుడు ప్రభావ ఆ ప్రార్థన వాళ్ళు నిజంగా నమ్మేటట్టుగా అయా నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే ఫీల్ అయినట్టుగా ప్రభాతం అలాంటి విశ్వాసము ప్రభావ మరొకసారి వాళ్ళు ఆ మెయిల్ మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళా ఆ ప్రార్థన చిన్న ఆ ఉన్న చిన్న ప్రార్థన మళ్ళీ మరలా చేయడానికి అయ్యా తండ్రి ఆయన అలాంటి విశ్వాసం వల్ల చేయాలి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఆయన రొట్టెన్ నీళ్ళ మీద వేడి అనేక దిన తర్వాత మీరు దానికి అనుగొందుని చెప్పారు ప్రభావ తండ్రి ఈ రోజు మేము అదే చేస్తున్నాం తండ్రి నీటి మీద వేస్తున్నాం అయ్యా తండ్రి దీని పంటలు మేము చూస్తామని అనుకున్నాం తండ్రి సహాయం చేయండి విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభావం సూచించమని ప్రార్థిస్తున్నాం ఇంతే కాదు తండ్రి ఆయన ప్రభావ తండ్రి ఆయన ఎస్ఎంఎస్ కూడా తండ్రి ఆ పని కూడా చేయనట్టు చేయడానికి తర్వాత దానికి సరైన మెసేజ్ ప్రతి రాయటానికి దానికి సరిగ్గా వర్షనాలు తిరిగి రాయడానికి ప్రతి విషయంలో బాబా నీ సహాయం దాంట్లో ప్రార్థించినప్పుడు చూపించండి అయ్యా తండ్రి మా మందం తండ్రి ఏ మాత్రం మేము చేయగలం సువార్త విషయంలో మాకు కూడా సహాయం చేయండి చూపించండి అనేక కరపత్రాలు ఇవ్వడానికి మనం ఎక్కడెవరికైతే బిజినెస్ ఇస్తున్నామో ఆ బిజినెస్ ఇచ్చే ఒక కరపత్రం ఇచ్చి చెప్పడానికి అదే ఒక మాట చెప్పడానికి మాకు సహాయం చేయండి అది కూరగాయల గాని అయ్యా అది అది షాప్ ఎవరైనా సరే బాబా ఒక్కొక్క కరపత్రం ఇవ్వడానికి ఇది ధైర్యం మాకు తెచ్చేయండి ఇటు రెండు మాకు తెచ్చేయండి మాకు నడిపింపు తెచ్చేయండి ఇవాళ లేదా అది కూడా మీరే చెప్పాలి కదా అలాగే మీరు చేయడానికి మాకు సహాయం చేయండి తవా తల్ని మీకు చూపించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తవా ఈ సమయంలో తల్లి మా దేశాన్ని ఉన్న యుద్ధాన్ని తర్వాత తప్పించమని ప్రార్థిస్తున్నాం అయ్యా సహాయం చేయండి తప్ప అయా దయచేసి అక్కడ ప్రజల మాది కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఏదైనా ఫార్మర్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడ వచ్చే తండ్రి ఏమైనా పంట కట్టుకు చేయండి మంచి వర్షాలు దయచేయండి తండ్రి ఈ ఈ ఈ మెడకల్ భాగం తప్పించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తవా కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళు చేస్తున్న పనులు గవర్నమెంట్ ఇస్తున్న వాళ్ళకి ఏదో సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి పనులు చేసి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళందరికీ కాల్సిన పనులు సహాయం చేయండి స్టేట్స్ లో ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ప్రభావైనా ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా సహకరించి ప్రభావం ఖాళీ హస్తాల్లో ఉంచకుండా సహాయం చేయండి ప్రభావితి మద్రాసు మహిళ కుటుంబాలు ఈ విషయంలో ప్రభావంతో నలిపే వారుగా ఉన్నారు దుకాణాలు ఇచ్చిన షాప్స్ ఉన్న వాళ్ళు ప్రభుత్వ అడ్డు కట్టుకోలేకపోతున్నారు ప్రాబా బిజినెస్ లేకుండా అయిపోయింది అయా తండ్రి అయినా అనేకమైన ఉద్యోగాలు పోతున్నాయి ప్రాబా అయా తండ్రి ఉద్యోగాలను తీసేస్తున్నారు అయా సహాయం చేయండి బాబా మీకు చూపించాలి ఎక్కువ విషయం ప్రశ్నించమని ప్రభాకంధిలో ఆడుకుంటున్నాం కానీ మా ఫాదర్ కాదు నాకు మై దై విల్ బి డన్ అన్నట్టుగా ప్రభాకం చిత్తంమైతే ప్రభా తప్పించండి ఈ పాత్ర నుంచి మమ్మల్ని తప్పించండి నీ చిత్తం అయితే ఈ పాత్రను తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ నీ చిత్తం అయితే ప్రభావిత ఈ ప్రజల పట్ల దయ చూపించండి అయా దయ చూపించలే కాదు ఇప్పుడు దాకా దయ చూపించాడు దాని ప్రభావ తండ్రి ఈ రోజు నా స్థితిలో ఇంకా నో ప్రభావ నీవైతే తిరగలేకపోతున్నారు ఇంకనో ఒక ప్రభావ చూసి ఆయా నిజమైన రక్షకుడు నువ్వే అని ఆయా భూమి ఆకర్షణకు సిద్ధపరచాడు నువ్వే అని ఆదిలో ఆదిలో దేవుడు భూమిని ఆకర్షణ సృష్టించాను అనే మాట బాబా తండ్రి ఆయన చూసినట్లుగా సహాయం చేయండి అయా తెలుసుకోవడానికి సహాయం చేయండి అయా ఇటు వర్తమానాన్ని తెలియపరచడానికి మాకు సహాయం చేయండి అయా తెలుసుకోవడానికి అయా ప్రాంతించండి ఇంటి తల్లి వస్తుంది తర్వాత మాకు వచ్చాడు ఈ ఒక్క ఇక తట్టుకోలేకపోతున్నారు అయా తండ్రి ఎడోలా వస్తుందంటే భయపడ్డారు ఇప్పటికీ ఎన్నో వ్యాధులకి తండ్రి ఆయన ఇక్కడికి సరిగా సరిగా వైద్యం లేచడం ఇప్పటికీ తండ్రి బాబా ఆ గోమకాటువంటి ఏదో ఒక క్యాబ్స్తున్నారు ఏదో ఒక పండిస్తున్నారు కానీ తండ్రి మీరే సహాయం చేయండి చూపించమని ఏదో డాక్టర్ చాలా మంది డ్రాస్ పోలీసులు చనిపోతున్నారు సభ కొన్ని జ్ఞాపం తీసుకోండి సహాయం చేయండి తప్పించమని ప్రార్థిస్తున్నారు సభ చూపించండి తండ్రి నేను చాలా మన మీరు డాక్టర్ మారంటే హైదరాబాద్ డాక్టర్ తండ్రి నేను ఆయన చనిపోయాడు సభ తండ్రి మీరే సహాయం చేయండి సభ తండ్రి నేను అంత పెద్ద డాక్టర్ అంట తండ్రి అన్న తల్లికి నైనా ఎక్కువ వ్యక్తి కొనుక్కడు కుటుంబాన్ని ఆసనం చేసుకుంటాను అలాంటి చాలా మంది సమయంలో తర్వాత తండ్రి విజయ్ కోసం ప్రార్థిస్తున్న విజయవాడ తన చుట్టుబాటు కోసం ప్రార్థిస్తున్న భార్య భర్త పిల్లల కోసం బిడ్డ కోసం ప్రత్యేకంగా దాష్వానికి ఏదో రిపోర్ట్ వచ్చింది కానీ తర్వాత కార్యం చేయమని సార్ లేదా కండి ఆ కిడ్నీ చక్కగా పని చేయనట్లుగా సాయం చేయండి కబ నీ వందాలు తెలుస్తుంది ఇక్కడ ఆ కిడ్నీ పని చేస్తున్నట్టు ఏ నాహంలో నీకు వందనాలు చుట్టు తెలుస్తున్నా కూడా ఇంకా పూర్తిగా బాగున్నట్లుగా సహాయం చేయండి కబి నదు ప్రాబ్లం ఏదైతే ఉందో చూపి ప్రభావ చూ పూర్తిగా రావడానికి సహాయం చేయకపోవడం మీ కార్యం చేయండి ఈ రీతిగా తండ్రి నేను తండ్రి లాజర్ గారి మనవాడు తల్లి దాష కోసం ప్రార్థిస్తున్నాం హార్ట్ ప్రాబ్లం కొన్ని డబ్బులు అయితే వచ్చి ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు తెలవదు ఆ విషయంలో సహాయం చేయనుకోవడం మీకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతేకాదు నేను ఆ రీతిగా ప్రభావ తండ్రి క్రిస్టి అమ్మాయి కోసం ప్రార్థిస్తున్నాం ఆ బీదస్తున్నాం రవి నాయన కోసం ప్రార్థిస్తున్నాం తక్షణ మార్గం నడిపించండి ఈ రీతిగా తండ్రి నేను ప్రభావ మీ సహాయం తెచ్చేయండి తండ్రి ఆయన విక్టోరియా ఆయన నర్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం క్రిటికల్ గా ఉంది హాస్పిటల్లో ఆయన ముక్తి బాగు చేయండి మీ సహాయం దయచేయండి ప్రభావ తండ్రి వెంకట సుబ్బయ్య తండ్రి నిన్న విజయవాడ చిన్నయ్య కోసం ప్రార్థిస్తున్నాను ఆయన కరోనా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన సహాయం చేయండి రక్షణ లేదు రక్షణ మారు కుటుంబం అంతా రక్షణ పొందగా సహాయం చేయండి వాదించారు ఆయన నేను అంగీకరించకుండా నేను ఎందుకు అన్ని వాదించారు ఈ రోజు తండ్రి ఆయన ఇది మరణ దగ్గర ఉన్నారు ఒకసారి ఆశం చేసుకోండి ప్రభావ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బాబా ఏ రీతి లేదండ్రేనా మా ఫ్రేయర్ గ్రూప్ లో ఉన్న ప్రతి ప్రతి కోసం ప్రార్థిస్తున్నాం బాబు సహాయం చేసి బలపర్చున్నాను తండ్రి నేను ఇవో మా దేశం కోసము మా రాష్ట్రం కోసం ఇవో తండ్రి నేను పేద ప్రజల కోసము తండ్రి నేను ఆర్మ ఆర్సన్స్ కోసం విడోస్ కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి నేను ఆర్మేజెస్ కోసము తండ్రి నేను ఓల్డ్ హోమ్స్ కోసం ప్రార్థిస్తున్నాము అయా సహాయం చేయండి ఇంకా ఇక్కడ వర్చేట్ చేయాలనేది మాకు చూపించాను బాబా సహాయం చేసిన నడిపించండి తండ్రి మహాగణ మహోన్నత పరిశుద్ధుడీతి నివాసీ ప్రభు దేవతా పరిశుద్ధమైన పాదములు చెంతకుంహాసన కవితండ్రి మరి ఒకసారి ఆయన మరొక జిల్మల ఏ విధకాల సభ తండ్రి మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ ధన పరిస్థితి తండ్రి దేవుడు ప్రభావ కార్యంలో ఎంత అద్భుతం తండ్రి నాయన మా జ్ఞానం మించిన పరిశోధంప జాలం ఇతండి స్తోత్ర క్రియలు ప్రభావ విస్తృతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అదేవా మా తండ్రి ప్రభావ మమ్మ సృజించి పాపంలో శాపంలో పడిపోయినప్పుడు బాబా వియ కుమార్ని పంపించి మమ్మల్ని రక్షించిన జ్ఞానమకి మా పాపము తండ్రి మీరు చేసిన గొప్ప ప్రాయశ్చిక్తములు బట్టి స్తోత్రం గొప్ప బలయాగం బట్టి స్తోత్రం ఆ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తమును బట్టి అమూల్యమైన రక్తం బట్టి స్థితి పుస్తకం చెల్లించుకుంటున్నాం మాకు ప్రతి పాపం కడిగి స్తోత్రం మా ఎటువంటి నిరీక్షణ మాకు గొప్ప మహిమాక్త నిరీక్షణ మీరు చేరు తండ్రి గొప్ప దేవడా స్తోత్రం కార్యములు బలమైన ఆత్మీయ కార్యం తోనే తండ్రి చుట్టూ పుస్తకం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి నీకు మేము అనేకమైన ఆసతులు కలిగిన వాళ్ళు తండ్రి ఎన్నో ప్రభావి మా లోక యాత్రలు వస్తాను ఎన్నో ఇబ్బందులు ఎరుకలు కష్టాలు నష్టాలు సభానైనా భయం పరిస్థితులు విమోచనలు కలెక్ట్ చేస్తారు మీరే మా అసలు తెచ్చిపోరే మాకు సహాయం కొండల తట్టు అక్కడ నుంచి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ప్రభా నాయకీస్ కావడం నాకు వలనే నాకు సహాయం మాత పుట్టిస్తూ మా దేవత ఆ విధ విషయం మీ సేవకు ఆ వివిధ విషయం విషయాలు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం తెచ్చిన స్తోత్రం ఆయన యథార్థంగా జీవించాడు మీ పైన మీరే సహాయం అన్నది మీరే సమస్య పూర్వకంగా మిమ్మల్ని వెంబడించాడు ఆయన ప్రభావనైనా తండ్రి మీ ఆజ్ఞ మీ కట్టడంలో ప్రభావ ప్రేమించాడు ప్రభావనైనా తండ్రి ఎంతో నీతిగా జీవించాడు ప్రభావం చదివించుకుంటాడు ప్రభావం మీ అన్ను సంతోషించాడు గొప్ప మీ మహిమ కొరకు జీవించాడు తండ్రి మీ మందిరం కొరకు ఆయన ఎంతగానో ఆశించాడు తండ్రి మీ మందిరంలోనే ఉండాలని ఆశించాడు ప్రభావి ఎంతో ప్రభావ మీ సన్నిధిని కోరిన వాడుగా ఉంటున్నాడు తండ్రి మిక్సూస్తోంది ఎంతో గొప్ప ప్రభావా అయినా జీవితం తండ్రి మిక్స్తో ప్రభావం హృదయానుసారుడు అనేటువంటి ప్రభావ ఆయనకు మాటలు ఇచ్చారు బిరుతులు ఇచ్చారు ప్రభావ స్తోత్రుల మాత్రం అటువంటి జీవితాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి అటువంటి స్పిరిట్ ను మాకు ఆ విధంగా మిమ్మల్ని వెంబడించే వారికి సహాయం చేయండి ప్రభావ తొట్టు వెళ్ళినప్పుడు తండ్రి తన తప్పు ఒప్పుకొని ప్రభా చేసుకుని మళ్ళీ అటువంటిది ఎప్పుడు చేయలేదనే విషయం గొప్ప విషయం కానీ స్తోత్రులు మా దేవ మీకు స్తోతులు మా తండ్రి మా దేవా ప్రభా మీ శక్తి మీదనే మీ బలం మీదనే ఆధారపడిన ప్రభావ ప్రతి యుద్ధము తండ్రి మీ మీదనే ఆధారపడి చేశారు ఏది కూడా స్వయంగా వెళ్ళి చేయలేదు మీకు తండ్రి మీకు స్తోత్రులు మా దేవతి జీవితం తండ్రి మా జ్ఞానము మా శక్తిని ఆధారపడి జీవించే వాళ్ళని తండ్రి గొప్ప మా బాడ డబ్బు మీద మా బలం మీద ఆధారపడి జీవించే వాళ్ళని తండ్రి తన దావి తండ్రి మీదనే ఆధారపడ్డాడు గొప్ప స్తోత్రుడు మా తండ్రి సుతు స్తోత్రం చెల్లించుకుంటున్నాడు ప్రభావ నాయన తండ్రి మిలిచిన కార్యం నెరవేర్చాడు ప్రభావ మా తండ్రి మా దేవ ఇటువంటి జీవితాన్ని ప్రభుత్వ తండ్రి నాయన ప్రభావ మీకు సుతుప స్తోత్రం చెల్లించుకుంటున్నా నేను ముఖ్యంగా ప్రభావ ఈ పరిస్థితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఊహించని చూడని బాబా పరిస్థితులు తండ్రి బాబా ఈ కరోనా ఈ వైరస్ ఎంతో భయంకరంగా విస్తరిస్తుంది మా దేవ మా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావం ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు బాబాయన చూపించండి నాయన ప్రభావ మీరు మాత్రమే ఆపబడరు ప్రభావ ఈ శక్తి ద్వారానే ఇది సాధ్యండి తెగులు ఆగదు బొబ్బాయన సహాయం చేయండి జనం మిమ్మల్ని మరిచి మిమ్మల్ని విసర్జించి బొబ్బా నాయన తండ్రి ప్రభా గుర్తించక మిమ్మల్ని ఘనపరచక తండ్రి మిమ్మల్ని కనుగొనక వెనకక తండ్రి మూర్ఖత్వంలో తమ ధనం మీద తమ జ్ఞానం మీద తమ బలం మీద ప్రభా నాయన ఆధారపడుతూ తండ్రి జీవిస్తూ క్షమించండి మా మా దేవ ప్రభా ఆయన సంఘాలను క్రైస్తవ సమాజాన్ని కూడా క్షమించండి మా మా దేవ వారికి మీకు ఇవ్వలసిన ఘనతను మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మీకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా తండ్రి నాయన తండ్రి వారు వేరే వాటిలో నిమగ్నమై ప్రభావా తండ్రి తమ స్థానం కొరకే డబ్బు కొరకే తండ్రి నాయన ఆ యొక్క మీ వాక్యాన్ని వక్రీకరించి ప్రభావ వివిధ రకాలుగా తండ్రి ప్రజలను మోసం చేస్తూ సమాజాన్ని మోసం చేస్తూ తండ్రి అందుకని భయంకర పరిస్థితులు వచ్చాయి ప్రభావ క్షమించండి నాయన మమ్మల్ని క్షమించండి సరిచేయండి తప్ప నాయన ప్రేమలు లేదు సరైన నిజమైన ఆరాధన లేదు తండ్రి సహాయం చేయండి అదే వా తండ్రి ఆయన తండ్రి ప్రభావ దీనిని సరి చేయవలసిందిగా మా దేవ మమ్మల్ని సరిచేయటానికే వచ్చింది ప్రభావ మమ్మల్ని కలిగించడానికే వచ్చింది తండ్రి నాయన మా దేవ తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి మా ప్రార్థనా జీవితాన్ని సరి చేయండి మా ఆరాధన జీవితాన్ని సరిచేయం మా సేవా జీవితాన్ని సరిచేయండి తండ్రి ప్రభా సహాయించండి మా దేవ మా తండ్రి గొప్ప దేవాయినా కరుణించి కూర్చొించండి ఇంకా కట్టడి చేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభావిస్తాను అనేక మంది చనిపోతున్నారు అయినా కరుణించండి మా దేవ కుప్పించండి నాయన తండ్రి ప్రభా ఎప్పుడైతే పాపం లోపుకొని మిమ్మల్ని వెలికి మీ వైపు తిరిగి చెడు మార్గములను తండ్రి విసర్జించలేడు తగ్గించుకుంటే ప్రభా అయినా పర్లోకం నుండి ప్రార్థన మీ స్వచ్ఛపరిస్తున్న తండ్రి నెరవేర్చాల్సిందా పడుకుంటున్నా ప్రభావ తండ్రి సహాయం చేయండి ఆయన ప్రభా కరోనా బాడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ విక్టోరియా అదేవిధంగా బ్రదర్ యేస్ పాదం ఆయన తండ్రి మీరు ప్రభావ కరోనా బారిని పడ్డారని సహాయం చేయండి ఏ సభ గారిని ప్రభు ఆదరించండి భార్యను కోల్పోడు తండ్రి నాయన ప్రభావిని ఆదరించి బలపరచాల్సి ప్రార్థున్నాచరేషన్ అయినా వింటున్నాం కృష్టికెళ్ళి అంటున్నారు తండ్రి స్వస్థపరచు సంచవలసి పెట్టుకుంటున్నా జ్ఞాపకం చేసుకుని ఇంక ప్రభావం ఎవరైతే బాబా విషయంలో ఆయన ఉన్నట్టుగా బాబా సోన డాక్టర్ ఆయన ఆయన కోవిడ్ మరణించండి కుటుంబాన్ని ఆదరించండి వదాయించాయి మా తండ్రి ఇంకా ఎవరైతే పడ్డారో బాబా ఈ కరోనా బారిన తండ్రి జ్ఞాపకం చేసుకుని బాబా దర్శించండి కనిపించండి కూర్చోబానికి సహాయండి ఆ యొక్క లంగ్స్ ని బలపరచం దేక బాబా ఆయన ఇన్ఫెక్షన్ తీసేయవలసింది ప్రార్థిస్తుంటున్నారు సహాయించండి రైతుల తండ్రిని ఆయన వేరే సమస్యల గురించి ప్రార్థిస్తున్నారు సహాయం రైతుల సమస్యలు తల్లిదండ్రుల సమస్యలు ప్రభావ తండ్రి ఈ విధంగా ప్రభా ఆయన తండ్రిని మీరే మాకు సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా యొక్క ఆన్లైన్ లో తండ్రి మేము తండ్రి ఇమెయిల్స్ మరియు మెసేజెస్ పంపాలని కోరుకుంటుండగా ప్రభావిరే సహాయం చేయండి ప్రభావ మీరు ఏర్పరచుకునే ఎన్నుకున్న వారి వద్దకు తండ్రి వాక్యమే లాగా సహాయం చేయండి ప్రభా అది మీ వారు చదివి తండ్రి వారి నుంచి దేవుని తెలుసుకుని సత్యవంతం తెలుసుకుని జీవంపుల దేవుని తెలుసుకుని తండ్రి మీ వైపు తిరగడానికి ప్రభావ సహాయం చేయవలసింది పెట్టుకుంటున్నాం ఆయన తండ్రి మీరు సమస్య నడిపించండి ప్రభుత్వ విషయమై ప్రయాసపడుతున్న సహోదరులకు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి కావాల్సిన సహాయాన్ని నడిపిను ప్రభా మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరూ కలిసి ప్రభా తల్లి దాని విషయమై ప్రభా ఆ ముందుకెళ్ళటానికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆయన అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ జ్ఞాపకం చేసుకుంటు ప్రభుత్వ వారికి అనేక సమస్యలు ఉంటున్నాయి ప్రభు సహాయం చేయండి వారి మధ్య వ్యక్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి మా దేవ మా తండ్రి అదేవిధంగా యవనస్థుల జ్ఞాపకం చేసుకుని ప్రభు వారందరినీ దర్శించండి ప్రభావ మీ మార్గంలోకి వారిని ఆకర్షించండి మా దేవ లోకం నుండి శరీరం నుండి శత్రు సైతాన్ని యొక్క దాడి నుండి ముద్దలు కాపాడి ప్రభు మీ మహిమ కొరికి జీవించడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభుత్వ అనారోగ్యంగా ఉన్న వారిందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి వాళ్ళందరినీ బలపరచుని జాస్వాణిబాబు కుమార్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి మా దేవ మా తండ్రి నాయన ఈ సమయంలో ప్రభు నాయన తండ్రి ఆ యొక్క కిడ్నీస్ ముట్టి స్వస్థపరచవలసింది తండ్రి సహాయం చేయండి ప్రభావ కంటి చూపులు దయచేవలసింది స్వస్థపరచండి రాజుల గారు మనం కూడా ముట్టండి ప్రభావ ఆ యొక్క తండ్రి ఆయన మీరే తండ్రి ఆ యొక్క గుండెను ముట్టి స్వస్థపరచవలసింది గెడుకుంటున్నాం సహాయం చేయండి వారికి కావాల్సిన నడిపింపును దయచేయండి ప్రభావ ఈ విధంగా ఆయన ప్రభా ఆ క్రిస్టియనా విషయం కొన్ని చేసిన సహాయం పరిస్థితులైనా పాపకు సంపూర్ణ ఆరోగ్యం స్వస్థ దయచేయండి అగురామ గురి జ్ఞాపకం చేసుకుని ప్రభావం స్వస్థపరచండి ఆయన వారి ఇంటి విషయంలో సహాయం చేయండి అదేవిధంగా ప్రభుత్వ తండ్రి ఇంకా ప్రభా రవి గురించి ప్రార్థిస్తున్నా ప్రభా ఆయనకి సహాయం దయచేసి స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థ దయచేసి మీ వైపు తిరుగులాగా మిమ్మల్ని నమ్ముకున్నలాగా సహాయం చేయండి ప్రభుత్వం ఆయన మీరు సమస్య కాపాడు బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు అదే ఎవరైతే ఏ అవసరం జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి అవసరం తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభుత్వ ఇటువంటి పరిస్థితుల్లో మేము వీళ్ళు ఆన్లైన్ లో కూడుకోవటానికి ప్రార్థించడానికి ఆయన ఏర్పాటుని బట్టి సహాయాన్ని బట్టి సూత్రం చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి సూత్రం చెల్లిస్తూ ప్రభుత్వ మీ మైమ్ కొరకే లోకంలో జీవించడానికి చేతులతో ఎదుర్కొని కొనకుండా ప్రభుత్వ ఆత్మను సంపాదించి వేడుకుంటూ ఆయన మమ్మల్ని మా సంస్థల నుంచి అప్పగిస్తూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏసుకులు ఇస్తున్నాం అడిగి వేడుకుని బ్రతులు ప్రార్థిస్తున్నాం తండ్రి తెలియచేసుకోవాలి ఆలోచన నెరవేర్చు మాకు తెచ్చుకుని మీ కొడుకు మా ప్రభుత్వం తండ్రి మా ప్రభుత్వ భావంతో సమర్పణతో నేర్చుకోవచ్చు సంపాదించడానికి మా ప్రాణమా సైతం పెట్టి కొడుకు పని చేయడానికి చేరుకోవడానికి సహాయం చేయండి మేము చేరుకున్నప్పుడు ఒత్తిడి చేతులతో సిద్ధమైన మొక్కలతో మా తండ్రి మీ ముందు నిలబడకుండా నేను జయించిన వారుగా నిలబడటానికి సహాయం చేయండి ఈ వార్తలు కనిపిస్తుంది జయించిన వారికి సింహాసనం నాకు విజయత్సవంతో మీ తల్లికి రావడానికి ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఆధారపడి నాకు సహాయం చేయండి ప్రభుత్వించి ఆదరించడానికి ఆర్థిక అదేవిధంగా కోసం కనిపెట్టారు చెప్తున్నారు కట్టడిపడకు అది ఉపయోగపడే సహాయం చేయండి అజ్ఞాపించండించడం ఆధారపడి ప్రాధాన్యపడంతో మండలి మండల తీసుకొస్తుంది ఆదాయించి అనిపించింది సాధ్యం చేస్తున్నాం తప్పలో మరియు ఎంతమంది అయితే నిశించిపోతున్నారు నిశించుకోవడం అందరినీ కూడా తప్ప మా తల్లి మమ్మల్ని స్నేహితుల మా కుటుంబ సభ్యులు మానవ ఎలా కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మొత్తం జ్ఞాపకం చేస్తుంది రక్షించడానికి సాధ్యపడిపోయింది అలాగే కొంతమందికి మా దేశంలో ఎన్ని ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ ఒక్కసారి వ్యాప్తి చేసుకోవడానికి వారికి మాకుండి ప్రస్తుత పరిస్థితుల్లో మేము చేయలేని చేతకాని వారుగా మా పేరు నిలిపోకుండా ఏ విధంగా వారిని చేరుకోవడానికి ప్రకటించడానికి వారికి అందించడానికి సహాయం చేయండి చిన్న ఆలోచనలు బట్టి టెక్నాలజీ ఉపయోగించుకునే విషయంలో మేము చేసే మా పేరుకి ఇచ్చిన ఆలోచనలు పెట్టి వారు యత్నాలు మొత్తం కమ్నాలు అప్పటి వరకు సక్సెస్ అయ్యాం మా ప్రభుత్వ మరి ఇంకనూ మా ప్రభావ మరి సక్సెస్ఫుల్ గా అనేక జరగడానికి సహాయం చేయండి మా పొప్ప రిసీవ్ చేసుకున్నారో వారు సానుకూలంగా స్పందించడానికి సహాయం చేయాలను సిద్ధపరచడానికి అంగీకరించడానికి సహాయం నిలిచిన ఏదో మెసే మా పని అయితే ఏంటి అన్నట్టు కాకుండా అతను మేము ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి వాళ్ళు ఇమ్మడి ప్రభుత్వం కోసం ప్రార్థనలు చేస్తున్నాం దర్శించండి దర్శించండి మాట్లాడండి సంధించండి సంధింపచేయండి కలికలించండి ప్రతి మాట వాడి కుటుంబంలో ఒకరు ఒక మాట పడది ఒకరు ఒక బండి మళ్ళీ పొడవపడి వాడి జీవితాన్ని వచ్చి ఒప్పుకొని దయచేసి మా తండ్రి మిమ్మల్ని సొంత రక్షణించి మిమ్మల్ని ఫాలో అవ్వడానికి సహాయం చేయాలని సాధ్యపడుతున్నాం రైతుల కొడుకు వ్యాపారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగుల ప్రార్థన చేస్తున్నాం మా ఫ్యామిలీకి కొంత ప్రార్థన చేస్తున్నాం కమిటీ ప్రార్థన చేస్తున్నాం ఇంతమంది సమస్యలు అవసరం చేస్తున్న ప్రజలు కొన్ని ప్రార్థన చేస్తున్నాం సహకరించండి సహాయండి విధించండి మా తండ్రి వారిని ఆశీర్వదించండి వారి అందరికీ గొప్ప రక్షణ బాధ్యం సాధించమని ప్రాధ్యం చేస్తున్నాం ప్రభుత్వం దౌర్జన్యాలు అన్యాయము అక్రమము నేరాలు ఘోరాలు భయంకర పరిస్థితులన్నింటిలో నుంచి ప్రజల్ని విలోచించమని ప్రాధ్యపడుతున్నాను సహాయం చేయాలి కనుక నుంచి కార్యం చేయాలని ఆ నుంచి బలపరచమని ప్రాధాన్యం ఇస్తున్నాను కొన్ని గుర్తించనున్నాయని అనుకోని దేవ నా పేరు నా రక్షకురాన్ని తీసుకోవాలన్నాను సహాయం చేయమని ప్రాధాన్యం కొన్ని గుర్తించనున్నాడు నా నమ్మ దగ్గర దేవుడానికి మా పిడైన దైవానికి మా లక్షకుడు దైవానికి ఆలోచన ఇస్తున్నారు గొప్ప మా ప్రభు మరేనా తల్లి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నా పిల్లలు కూడా ప్రార్థం చేస్తున్నాం చేస్తున్నారు సహాయం చేయండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం మరియు గొప్ప మా తల్లి వారికి మంచి ఆరోగ్యం కరోనా ప్రభుత్వ మరే పాలసీ వచ్చిందని కోరుకుంటున్నాం దయచేసి వారు రక్షలు లేక ఉన్నారని ఉన్నాం దయచేసి వాడు మాతో పాటు సమీపం నా పిల్లలు రక్షణ పొందడానికి సహాయం ఇచ్చేది రోజు పిల్లలు వాడికి వంద పొందారు వారి కుటుంబండి కనుక మీకు సహాయం చేపం చేస్తు ఉద్యకాలిక వ్యాధులతోనూ బాధతోనూ రోగాలతో మరి మనకరమైన రోగాలతో బాధపడే గురించి వారు ఉన్నారు వాటికి మీ దర్శనంలో మీరు పరిగించి మీరు దక్షించుకుని ప్రార్థనలు చేస్తున్నాం సహాయం చేయలేదు అయ్యా మా ప్రభుత్వ మా ఆర్థిక వ్యవస్థలో మా ప్రభుత్వ మీరు తీసుకొని పరచని ప్రార్థనలు చేస్తున్నాం సహకరించండి ప్రతి నాయకులు మా వారి విద్దేశాలు వారి జైలు అంత ప్రబులత పెద్ద పెద్ద రోజు ఆలోచన వారి అందరికీ దయచేయమని మరి ఈ దినాల్లో మా ప్రభుత్వ ఆరాధన కండక్ట్ చేసుకుండగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కలవకుండా ప్రభుత్వ సూచనలు మేరకు మా ప్రభుత్వ సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన జ్ఞానం ఆలోచన బుద్ధి దయచేయండి కావాల్సిన వనరులు దయచేయండి వస్తువులు దయచేయండి కనిపించి కనిపించుకొని ఆయా మా మారుమూడు ప్రాంతాల్లో సేవలు చేస్తున్న సేవకులు బాధపడుతూ ఉన్నారు సరైన లేక సరైన మందిరాలు లేక సరైన నిలిచిపోతే బట్టడానికి సరైన ఆహారం లేక దయచేసి ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి వారి మీద కనుక వెళ్తుంది వారి మీద వారి మీద బలపరచండి మీకే నామస్కరణ దేవాసీకొస్తాను నమకు వెంటే ఆయన పూర్ణిమ ఆ <inaudible> కేవలం ప్రేమంతా సంగు మరి ఒకరు వివరించండి దేవుడ నఫులు ఉంచండి మనం చక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడ పెట్టుకుంటాం కదా అది ఆ సంఘించిన చూస్తున్నాం అంత సంబంధించి ఒక డే మాట్లాడండి అటు జరిగితే సముదాం ఎక్కుని వా వ్యతిరేకిస్తున్నా స్తున్నారు పరిష్కరిస్తున్నారు బిడ్డల్ని ఒక సంఘాలు కార్యాన్ని దేవ నిరోధిస్తున్నారు దేవ శ్రమల ప్రతి మేము ద్వారా ఎందుకంటే పరిశుభ్ర పరిశుభ్ర పరిశుభ్ర పరిశుభ్ర ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందైనా జీవాధిపతి కొందరూ చెప్పరాలు తండ్రి ప్రభావ గొప్పదేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయాల్స్తోంది ప్రభావినా గోబడిన ప్రార్థనా అంశాల గురించి ప్రార్థన చేయొచ్చుండగా మీరు ఆశీర్వదించండి అయా ప్రార్థన వినండి అయా ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం జవాబు దయచేయమని ప్రార్థన చేయచ్చు అయా మీరు ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్న ముఖ్యంగా ఈ పరిచయ గురించి ప్రార్థన చేయచ్చుండగా టెక్నాలజీని ఉపయోగించిన ఆయన పరిచయం ప్రభావ అందరికీ పంచాలని ఆశపడుతుండగా అయా ప్రతి ఒక్క రీజనల్ లాంగ్వేజెస్ కావాల్సినటువంటి ఆ లా మాటను మాటను ప్రభా మీరు ఉంచండి ప్రభా ఏ మాట పెట్టాలో ప్రభా ఏ వాక్యాన్ని అక్కడ ఉంచాలో అటు జ్ఞానాన్ని మాకు అందరికి అనుగ్రహించండి ప్రభా ఈ పరిచర్ను ఫలపరితంగా మీరు మార్చండి ఆశీర్వదించండి ప్రభా వాక్యం చదివిన ప్రతి జీవితంలో ఆ వ్యాఖ్య ఆ వాక్యం పనిచేసే విధంగా మీరు ఆశీర్వదించండి కదా నీ కొందనాలు సుతు స్తోత్రాలు సహాయం చేయండి నీ కొందనాలు ప్రభా మీ తోడుగా ఉండండి ప్రభా మీరు తోడుగా లేకపోతే మీరు సహాయం చేయలేకపోతే మనుషులుగా మానవులుగా ప్రభా మా ప్రయత్నం అనేది విఫలమైపోతుంది ప్రభా మీ సహాయం దయచేయండి తండ్రి నీ కొందనాలు సుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రభా ఇదిగో ఆయన ద్వారా ప్రభా మొబైల్ టెక్స్ట్ ద్వారా ప్రభా మరి మెసేజ్ పెట్టాలని మరి ప్రయత్నం చేయతుండగానే ఆయన ప్రభా ప్రతి ఒక భాషలను మరి తయారు చేసిన ప్రభావితండి పంపించిన ప్రతి మెసేజ్ వాళ్ళకి ఇన్బాక్స్ లో పెళ్ళే మీ కుటుంబాన్ని గ్రహించండి చదివిన ప్రతి మనిషి కూడా మీ వైపు ఆకర్షితులు అటువంటి వాక్యాన్ని మీరు ఉంచండి చదువుకున్న వాక్యాన్ని ప్రభా వారి జీవితాల్లో ఫలపరితంగా మార్చే విధంగాను వాళ్ళని మీ వైపు తెలిపే విధంగాను ముందులో అవునా మీరు ఆ విధమైనటువంటి మెసేజ్ తెలియజేయండి కొందరూ చూస్తారు ముఖ్యంగా ఇదిగో నైనా విక్టోరియా గారిని యజ్పాదం గారిని ప్రభా మరి సుబ్బయ్ గారిని మీ పాదాల తీసుకుని వస్తుండగా మీ రక్తాలు కప్పచేస్తుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని నేను ఆ కుటుంబాల్లో ప్రభా ఉన్నటువంటి ఏవైతే ప్రభా ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీ నామంలో తొలగించమని తీసుకెళ్మని ప్రార్థన ముఖ్యంగా నాయన సుబ్ సుబ్బయ్ గారికి రక్షణ మార్గాన్ని అనుగ్రహించండి ప్రభా మరి వీరందరూ కూడా నాయన మరి అయ్యా మరి హాస్పిటల్లో ఉండి సివియర్ కేసులో ఉండగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి విక్టోరియా గారిని ఇసుభాయి గారిని తండ్రి యశ్వాదం గారికి ప్రభా మీరు మంచి ఆదరణ కుటుంబానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఇదిగో నాయన అదే విధంగా అభిరామ్ గారికి రవి గారికి అయ్యా వీళ్ళిద్దరు కూడా రక్షణ మార్గాన్ని అనుగ్రహించి ప్రభా వారి కుటుంబాన్ని మీ వైపు తిప్పుకోమని ప్రతి ప్రార్థన చేయొచ్చు తండ్రి క్రిస్టినాని ఇద్దరు జాషు వాళ్లను మీరు ముట్టుతున్నందుకు మీరు స్వస్థపరుచున్నందుకు నీకున్నారు అయ్యా ఇంకనూ ఏదైనా చిన్న చిన్న లోపం కనుక ఉంటే వాటిని సరిచేసిన ఆయన సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి అయా తద్వారా ప్రభా నీ నామం మహిమపరిచే విధంగాను ప్రభా వారి సాక్ష్యం అనేక జీవితాల్లో పనిచేసే విధంగాను మీరు వాళ్ళు తెచ్చమని పని కుచ్చాతలు మార్చమని ప్రార్థించారు తండ్రి ఎదుగునైనా ఈ కరోనా వ్యాధితో ప్రభా అయా మరి అన్ని రాష్ట్రాలు కూడా అల్లాడిపోతూ ఉండగా దీనికి ప్రాపర్ మెడిసిన్ అనేది లేదు ఈ వ్యాక్సిన్ ప్రభా మరి భయంకరంగా ఉందని ప్రతి ఒక్కరు చెప్పుకున్న నీ కుప్పని అనుగ్రహించండి మీ కాపుదారుంచండి నీ బిడ్డలైన వారిని రక్షించండి ఇదిగోనైనా మీ లేఖనం ప్రకారం ఫ్రీ స్టందు వారికి ఏ శిక్ష విధి లేదన్నారు అయ్యా అందుని బట్టి నీకు వందనాను ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు ఎలా తీని ప్రభా అని వారు ఉన్నారు ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మీరు సహాయం దయచేయండి తండ్రి మీరు ఆదుకోనండి ఒక అవకాశం ఇస్తే ప్రభా అయా స్వార్థ ప్రాంతాలకు స్వార్థ అందించడానికి ప్రభా మరణ మీద ఉన్న వారికి స్వార్థను అందించడానికి ప్రభా ఒక అవకాశాన్ని ఇవ్వమని ఆ విధంగా ప్రభా యవనస్తుల్ని సంఘస్థుల్ని సంఘ మీరు ఆ విధంగా ప్రభా మీరు ప్రేరేపించి ప్రభా మీరు మాట్లాడి వారిని ఆ సేవ చేయడానికి పంపించవలసిందిగా కూడా ప్రతిలాడుకుంటున్నాం తండ్రి వారు నశించిపోకుండా నీ స్వార్థన ఒక హెచ్చరికగా ప్రభా కొంతమంది తెలియజేసి ప్రభా మరణ పాంపుల మీద ఉన్న వారికి ప్రభా అయా నీ జీవం కలిగిన మాటలతో ప్రభా వారు చనిపోయినను తిరిగి నీళ్లు బ్రతకడానికి నీళ్ళు ఎదగడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నాడుకుంటున్నాను తండ్రి ఈ పరిచర్యను దీవించండి అయా మీరు ఈ పరిచర్ ఇంకా మెండుగా అభివృద్ధి చేయండి మనుషుల్లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రభావి విభేదాలు లేకుండా అనేకులు వచ్చి ప్రభా ఈ పరిచర్యలో ప్రభా మరి అభివృద్ధి చెంది అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రభా మరి నిస్వార్థను ప్రకటించే విధంగా ప్రభావి పరిచయం మార్చమని ప్రార్థన చేచున్నాం తండ్రి ముఖ్యంగా నాయన ఈ మెడతల దండు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము ఈ మెడతల దండు ప్రభా నిశ్చితమైతే దాన్ని కూడా దూరపరచండి తండ్రి దానివల్ల కరువు వస్తుంది ఏమి తండ్రి దానివల్ల పంట పొలాలు నాశనం తండ్రి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు తండ్రి ఇప్పటివరకు రైతులు పండించిన పంట కూడా అయినా మరి గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు తండ్రి కాబట్టి క్రూప్తం మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన వీటన్నిటి విషయంలో ప్రభా మరి ఆ రైతుల్ని ఆశీర్వదించండి ఈ మెడతలను దూరపర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ మనవులన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని దయచేయమని ఏసారి శక్తి కలిగిన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సార్